ప్రభా పరిశుద్ర విశాఖ మీకు వందనాల ప్రభా యసుక్రీస్తుని అమ్మం బట్టి ప్రభా ఆన్లైన్ ప్రాధంలో కూడి ఉండం ప్రభా మా మధ్యలో మీరు తీయండి ప్రభా వాక్యం చేస్తే మీరు మాతో మాట్లాడండి ప్రభావ పరిశుభ్ర పాటల ద్వారా మీరు మా ఇంపొందండి ప్రభా ప్రతి ఒక్క ఆలాపనం వారా మీరు విని వాటికి జాబు ఘన విజయాన్ని మీరు గయించండి ప్రభా ఎంతమంది అయితే రాని ఉన్నారో ప్రభావం త్వరగా మీరు అప్పించండి నడిపించండి ప్రభా అనేకలను మేము సిద్ధపడి ఉండాలా ప్రభా ముందుకు నడవాల ప్రభావిని అడుగు వేయడానికి వీలు ప్రభా సహాయపడల్లి కృపజించండి ప్రభావించమేన్ ఎవరూ సమీపించలేని తేజస్తులు నివసించున్నా ఏ సయ్యా ఎవరూ సమీపించలేని తీజస్సులు నివసించు నా ఏసయ్యా నీ మహిమను ధరించిన పరిశోధులు నా కంట పడగానే నీ మహిమను ధరించిన పరిశోధులు కంట పడగానే ఏమౌదును నేనే మౌదును ఏమౌదును నేనే మౌదును ఎవరూ సమీపించలేని తీ చేస్తును నివసించున్నా ఏస్తయ్యా ఇహలోకబంధాలు మరచి టే నేను నిలచి ఇహ లోక బందాలు మరచి నియదుటే నేను నిలచి నివిచ్చు బహుమతులు నై స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేలా నిచ్చు బహుమతులు స్వీకరించి నిత్యానందరవశి చువేలా హను నే నే మౌ దును హోను నై నే మౌ దును హను నే నే మే మౌ దోనో ఎవరూ సమీపించలేని తేజస్థులు నివసించున్నా ఏసయ్యా పరలోకమహి మనుతలచీ నీ పాద పద్మములపై ఒరిగి పరలోకమహి మనుతలచీ నీ పాద పద్మములపై ఒరిగి అరలోక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధన నీచే ప్రశాంత వేలా పరలోక సైన్య సమూహాలతో కలసి నిత్య రాధన నీచే ప్రశాంత వేలా ఏ మౌ దును నే నే మౌ నే నే మౌ దును ఎవరు సమీపించలేని తే చేసులుసించు నాయ్యా జయించి నవారి కలసి నీసింహాసనము నేచే రగా జయించిన వారితో కలసి నీ సింహాసనము నే చేరగా ఎవరికి తెలియనివో క్రొత్త పేరుతూ నిత్య మహిమలు నన్ను పిలిచే ఆ శుభవేలా ఎవరికి తెలియనివో క్రొత్త పేరుతూ నిత్య మహిమలు తను పిలిచి ఆ శుభవేలా ఏమౌదును నేనే మౌను ఏ మౌదును నేనే మౌను ఏమౌదును నేనే మౌదును ఏమౌదును నేనే మోదును ఎవరూ చేస్తులు ని మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే నీ మహిమను ధరించిన పరిశోధులు నా కంట పడగానే ఏ ౌదును ఏ మౌదును నేనే మౌదును ఎవరూ సమీపించలేని తే చేస్తులు నివసించున్నాయ్యా అలలుయ్యా చూసుకున్ను ద్రవీ మీకు వనాలైన నడిపించాలి మీకు వన్నాను ప్రభా ఈ దినం తెలి మీరు మా కలిపి అవకాశం బట్టి మీకు వన్నాను ప్రోబ ఎంతో మంది ద్రోభ సండ్రి ఎంతో మంది సంచువ తనమలి సమయం కర్మ మీరు శక్తిలో ఉంటుండగా మీరు మాకైనా కలంపు సమయం ఇచ్చిన ముఖ్యమైన దాన్ని బట్టి మీకు ఈ తినుమల్ మీ కలిపి మీ యొక్క కృపల్లో జ్ఞాపకం చేసుకోండి కనికరించమంటూ ఆర్థిస్తున్నాం ముఖ్యంగా గొప్ప జనం పట్ల కనికరం చూపించండి లక్ష నాలుగు నాలుగు వేల మందిని ఆశ్రయించండి యొక్క వాక్యంలో ఎంతో ఆసక్తి మాకు కలిగించమంటూ ఆర్థిస్తున్నాం ప్రభావం ఈ లోకపు పరిస్థితుల లోకపో పండ్లను అలసిపోతున్నటువంటి మనుషులు వాటి పట్ల ఆసక్తి చూపిస్తుంది మీ యొక్క బలం ఆసక్తి చూపించలేకపోతున్నాడు నేను కానీ మాకు అనుకరించమంటూ ఆర్థిస్తున్నాం ప్రభావం ఆ రైతే ఏదో ఒక లోకాన్ని తయారు ప్రతి జనం మీరు మాట్లాడుతు మాట్లాడుతూనే ఉన్నారు దాన్ని బట్టి మీకు ఎంతో వర్ణాలు దాన్ని బట్టి మీకు ఎంతో కృతజ్ఞతలైనా సమస్త ఘనత మహిమా ప్రభావం మీకే కలిగిన దాకా నేను మీ యొక్క వాక్యాన్ని ధ్యానించాలను సత్యాన్ని గ్రహించాలనుకుంటున్నాను ఎందుకంటే ప్రభావ అది మాకు స్వాతంత్రత ఇస్తాను నేను అయితే తను మళ్ళీ జ్ఞానం నచ్చించుకోతున్నారు సైతం జీవితంలో కానీ మాకు మీరు మీ యొక్క జ్ఞానం అలజరిస్తారు ప్రతిరోజు దాన్ని బట్టి మీకు వర్ణాలను మీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం నేను మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి ప్రతి చోట మీరు సార్ సరిపెట్టుకోమని క్రీస్తునామం ప్రార్థిస్తున్నాం తండ్రియా కీర్తన గ్రంథం నలభై ఒకటో అధ్యాయము తను ఇంతకుముందు దీన్ని లాక్డౌన్ లో ధ్యానించడంసారి అవకాశం ధ్యానించడానికి కీర్తన గ్రంథంలో నలభై ఒకటో అధ్యాయంలో ఇది కొరహుకుమారులు రచించిన తీర్థన అంటే చాలా కాలం దావేది కంటే ముందే రచించబడ్డ కేసు అనేది ఆ కానీ ఆశ్చర్యం ఏంటంటే దీన్ని నియమిస్తున్నప్పుడు చాలా మంది దావీద రాజుకి వర్తించినట్లు నియమిస్తూ ఉంటారు ప్రకటిస్తూ ఉంటారు నియంత్రించారు చాలా ఉన్నప్పుడు దీన్ని ప్రకటించింది అని కావచ్చు కానీ ఇక్కడ చాలా కేటాయి ఉంది మొదటి మొదటి ప్రధాన గాయకునికి కొరహు కుమార్లు రచించినది అని కాబట్టి ఇది దావుడి కాదు దావుని అనుభవించిన సమస్యలు ఆ క్రమలు ఈ పుస్తకం ఈ అధ్యయనం రాయబడ్డట్టు కానీ ఈ వాక్యం ఇది మటుకు గురువు కుమార్లు రచించారు అంటే వారి అనుభవాలు కావచ్చు లేక ఇతరసారి అనుభవాలని వాళ్ళు జ్ఞాపకం చేసుకుని వారి పక్షంగా ఇది రాసిన ప్రేమో అనిపిస్తుందా కానీ దీన్ని చూస్తే ఒక వ్యక్తి తన గురించి సంభాషిస్తున్నట్లు గమనిస్తుంటే చూపిస్తూ ఉంటుంది ఈ వాక్యం సో ఇది మొదటిదిగా ప్రధాన గాయకునికి కొరకు కుమారులు రచించినది దైవ ధ్యానము అంటే ఇది ధ్యానం చేసి కీర్తనట్టు అంటే దీన్ని మనం చదివినప్పుడు ఉత్తగా చదివి వెళ్ళిపోద్దు కళ్ళు మూసుకొని ఆ ఒక్కొక్క వచ్యాన్ని ధ్యానిస్తా ఉండాలన్నట్టు దైవ ధ్యానం అంటే అర్థం అది అన్నట్టు దీన్ని ధ్యానించినప్పుడు ఏమవుతుందంటే నీ హృదయంలో ఈ వాక్యం పోయినప్పుడు నీ హృదయంలో తండ్రి కుమారుడు పరశురాత్ముడు ముగ్గురు అక్కడ ఐక్యత కలిగి ఉంటారు కాబట్టి వాళ్ళు దీన్ని మీ ప్రాణానికి దాని జ్ఞాపకం చేస్తుంటాడు నీ ఆత్మకు దాన్ని జ్ఞాపకం చేస్తుంటాడు దీన్ని ఎట్లా నువ్వు అర్థం చేసుకోవా నేను ఏ విధంగా పాటించలేదు మనం నేర్చుకున్నాం ఏంటంటే ఏకీభవించడం అంటే అదే అర్థం ఏకీభవించడం అంటే నీ శరీరము నీ ప్రాణము నీ ఆత్మ మూడు కలిపిస్తే గానీ నీ ప్రార్థనకు జవాబు అందుకే ఎందుకు మన ప్రాణాలకు జవాబు రాదు అంటే మనం ఉంటాము అలసిపోయి వస్తున్నా చేయాలి కాబట్టి చేస్తుంటాం అప్పుడు ఏమవుతుందంటే నీ శరీరము నీ ప్రాణము ఐక్యత చూపిస్తే గానీ నీ ఆత్మ ఐక్యత చూపించలేదు అటువంటి టైంలో మళ్ళీ నీ ప్రార్థనకి ఏ చదువు అని లేదన్నట్టు కాబట్టి నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ శతాన్ని సాధువు చేసుకోవాలా నీ ప్రాణము ఆత్మకి చూపించాలా నీ ఆత్మ ఈ మూడు బహు ఆసక్తి కలిగి ప్రార్థించాలి అందుకే దానికి ఎన్నిసార్లు నేను చెప్తా ఉంటాను ఎంతో ఈ అవకాశం పోగొట్టుకున్నారు మన గ్రూప్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ మన గ్రూప్ లో ఉన్న హ్యాండ్ ఫుల్ పీపుల్ కూడా ఆ ఆసక్తిని పొందుకునిపోయినారు అది నేను మీకు ఎన్నికల జ్ఞాపం చేస్తాను ఎలిసా దగ్గర చాలా మంది శిష్యులు ఉన్నారు ఎవ్వరికి రాలేదు ఆయన మీద ఉన్న ఆత్మ పోగొట్టుకున్నారు అన్నట్టు కాబట్టి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా ఆ ఎలియా దగ్గర కూడా ఎంత మంది శిష్యులు ఉన్నారు ఒక ఎలిసా ఒక్కడే దొందుకున్నాడు ఆసక్తి గురించి ఎల్లీషంతమంది ఉన్నారు ఆ కరువు టైంలో మనం చూస్తాం కదా శిష్యులందరికీ ఆకలిస్తా ఉంటే వాళ్ళు ఏదో పిచ్చి పిచ్చి ఆకలి చేసుకుని తింటారు కొడుకు కూడా వండుకుంటారు చే తండ్రి దీంట్లో చే విషం ఉంది అంటారు తీసుకొచ్చి త్రాగం చేసినప్పుడు అది మధురంగా మారిపోతుంది విషం పోతుంది అంటే ఎంత మంది శిష్యులు వాళ్ళు ఎవ్వరు నేర్చుకోలేదు అరే ఇది ఏంది ఇది పిండి విధానము ఈ పిండి నలపడం వల్ల విషయం ఎట్ల పోతుంది అని ఒక్క శిష్యుడు కూడా అడగలేకపోయాడు ఒకరు అడిగితే ట్రైనింగ్ అయ్యడు అన్నట్టు నేను ఈ రోజు కూడా సేమ్ వ్యవస్థ మనుషులు వాళ్ళ శరీరాలకి ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళ ప్రాణము సేత తీర్చుకుంటున్నారు కానీ వారి ఆత్మని ఏ కూడా బలపరుచుకుంటారు నేను నేర్చుకున్న మనం చూసినా అంతరంగ పురుషుణ్ణి మొన్న దినం అనుకుంటా అంతరంగ పురుషుల్ని వాళ్ళు బలపరుచుకుంటున్నారు వాళ్ళు వినంగా తయారైపోతున్నారు అందుకు నువ్వు ఆత్మని బలపరచుకోకపోతే నీ సొంత ఆత్మని నీ పురాణం ఏమవుతుంది అంటే నీ శరీరానికి తట్టు పోతా ఉంటుంది నీ శరీరాన్ని ఎట్టు పోతా ఉంటుంది ఈ వీళ్ళ లోపల కొట్లాడుతూ కాబట్టి ఈ వాక్యము మనం ఇక్కడ వాక్యం ఏమీ జ్ఞాపకం లేదు ఎంతో మంది కొన్ని ఆశ ఇప్పుడు హైదరాబాద్ ఆమె ఆశ ఉంటుంది సోమవారం నుంచి మొత్తం పోతున్నా అంటాం లాక్డౌన్ లో చాలా టైం ఉండే తర్వాత ఎక్కువ టైం స్పెండ్ చేసినారు ప్రార్థనలు వర్షీట్లో ఊపాట్లలో ఉన్నారు పాఠ్యం కానీ లాక్డౌన్ తర్వాత లోకాతీతంగా వెళ్ళిపోయినారన్నట్టు చేసుకోవాలా ఎవడి భారం వాడు మోచుకోవాలి ఎవడి వాడు పోషించుకోవాలని వాక్యం హెచ్చరిస్తాం కానీ ఒక సమయం అంటూ తరుగుతు కేటాయించాలా తన ద్వారా ఎట్లా ఆచారబద్ధమైన ప్రయత్నం జీవితం కదా అందుకే మీకు ఒకటి ఆశ ఉండాలనది కీర్తనము నలభై రెండవ అధ్యాయంలో పురహు కుమారులు చేస్తున్నారు అదే రీతిగా నలభై అధ్యాయం కూడా సేమ్ వాక్యం ఉంటుంది నలభై రెండో ఏముందో నలభై మూడో అదే ఉంటుంది అన్నట్టు వాక్యం కాబట్టి మొదటి వర్షంపు రెండవ భాదంలో ఏముందంటే తుప్పి నీటి వాదుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచింది ఎంత ఆసక్తితో ఎంతగా ఆ విశదీకరించి చెప్పినటువంటి వాక్యం ఆ దుఃఖి గురించి మాట్లాడుతున్నాడు అది ఆ ఎక్కడ పరిగెత్తుంది నీళ్ళ కొరకు ఎడార్లలో ఎంత దూరం పరిగెత్తతుంది ముఖ్యంగా మన జీవితాన్ని అట్లా పోల్చుకుంటే నేను అనుకుంటా దేవుని వాక్యమే నీరు కదా దేవుని వాక్యం కొరకు ఎంతమంది పరిగెత్తున్నారు అంత ఆసక్తి ఉదయం నుంచి భయపడడం వారు ఒక్కడు కనిపించాడు ఒక్కడు కనిపించాడు అంటే కంఫర్టబుల్ లైఫ్ కన్వీనియంట్ లైఫ్ అలవాటుపడ్డాడు ఖైదా జీవితం గొప్ప జీవనం గుణాలు కదా ఏసాబు జీవితం మనం మటుకు అరణ్యంలో పరిగెత్తున్నాం ప్రయాస పడుతున్నాం ఒక పెద్ద కేక్ మనం అరణ్యంలో ఒక శబ్దం లాగా తయారైనాం తిరుగుతా ఉన్నాం గ్యాప్ ఇప్పుడు గుర్తు మనం కానీ మనం ఎంతగానో ఆ కేక వేస్తూ దేవాన్ని కొరకు నా ప్రాణం ఆశపరచుందని చెప్పండి అటువంటి ఆశ మనకుందా ఆ ఎటువంటి ఆశ ఎక్కడ ఆశ చూడండి రెండవ వస్తుంది నా ప్రాణము దేవుడి కొర తృష్టిగా విలుస్తుంది అది కాబట్టి ఇప్పుడు ప్రాణం అనేది శరీరానికి ఆత్మకి మధ్యలో పెట్టిన మనం పౌలు పడుతున్నారని నేర్చుకుందాం ఒకసారి మన శరీరంలో కూడా త్రిత్వం ఉంది మన జీవంలో కూడా త్రిత్వం ఉంది శరీరము ప్రాణము ఆత్మ అది ఒక త్రిత్వం అంటే మూడు ఒకటే కలిసిలే కదా మన బాడీలో అసలు తండ్రి కుమారుడు పరచాత్మ కూడా ఒకటే పెంచుతున్నారు అన్నట్టు ఒకటే ఒకటే యూనిట్ అంటారు కాబట్టి అవి ఆత్మస్వరూపులుగా ఉన్నారు వాళ్ళ ముగ్గురు కూడా ఆత్మస్వరూపులు మన హృదయంలో నివసించగలుగుతున్నారు కాబట్టి వాళ్ళు మనకి సాయకులుగా ఉంటారు అన్నట్టు ఎట్లా సాయకులుగా మన ఆత్మ ఒక చిన్న భాగాన్ని దేవుడి నుంచి పొందుకుంది సృష్టినప్పుడు ఆ చిన్న డాట్ ఒక చెక్క లాంటిదే మన ఆత్మ మన ఆత్మ దేవుని ఆత్మతో కలిసినప్పుడు మన ప్రాణాన్ని కంట్రోల్ చేసుకోగలము మన శతాన్ని అదుపులో పెట్టుకోగలం అందుకు పరశుదాత్మ అభిషేకం అవసరం పరుశుదాత్మ వచ్చినప్పుడు తీసుకొని నీకు బయలుపరచిన బోధించున్నాడు మన అటువంటి బోధ పోగొట్టుకుంటున్నాడు ఆత్మ బతుకోకపోతే కాబట్టి దేవుని కొరకు అటువంటి ఆశ కలిగినప్పుడు చక్కగా నర్శనమిస్తాడు చప్పక ఆయన మాట్లాడతాడు ఆయన స్వరం తింటాడు మనము ఆ స్వస్థత గురించి ప్రార్థించిన వాడి మనం మన ఆత్మలకి స్వస్థత మన శరళలకు స్వస్థత మన ప్రాణాలకి స్వస్థత మన కనులకు ఆత్మీయ కనులకు స్వస్థత మన ఆత్మీయ చెవులకు స్వస్థత ఇవి వినే టైంకి ఎందుకంటే లాస్ట్ సండే స్టార్ట్ అయింది ఇది బయలుపరచబడడం లాస్ట్ సండే బయలుపరచబడింది ఇంకా లాస్ట్ సండే నుంచి ఇక మీదట ఇవన్నీ మనకి మరీ క్లియర్ గా బయలుపరచబడతా ఉంటాయి ఎందుకంటే మనం ఆ ప్రార్థన చేసినాం విశ్వాసంలో ఇప్పుడు మనం చూడబోతున్నాం రకరకాల దర్శనాలు రకరకాల వింతలు జరగడం మన సేవలు ఎప్పుడు కనివిని ఎరగని వాక్యాలు ఇప్పుడు గమనించబోతున్నాం ఈ నాకు ఈ వారం నుంచి స్టార్ట్ అయిపోతుందని నా ఆత్మలో నేను అది మీ లైఫ్ లో ఎప్పుడు చెప్పలేండి ఎవరు చెప్పలేండి ఏ రికార్డింగ్స్ వెళ్ళండి ఏ టీవీ ప్రోగ్రామ్స్ ఏ ఇంటర్నెట్ ప్రోగ్రామ్స్ వెళ్ళేని వాక్యాలు నేను చూడబోతున్నారు ఎందుకంటే ఆయన ఆయన వాటిని బయటకు వస్తాను మనకి ఆ ఆ సీక్రెట్స్ ఆల్రెడీ మనకు తెలిసినాయి ఎట్లా సిద్ధపడానికి అని మన ఆత్మలు మన శరీరాలు మన ప్రాణం స్వస్థపరచబడ్డాంక వాటి అమలు వాళ్ళు స్వస్థపరచబడ్డానికి ఆనమ్మ వాళ్ళు పాపానికి ముందు ఏ రీతిగా అయితే దేవునితో సంభాషించగలిగినరో సహవాసంగా జీవించగలిగిన రో ఏ రీతిగా ఆశతో ఆయన పొద్దున్నే వచ్చేట వాటిని పెంచడమే పొద్దున్నే వచ్చినప్పుడు వీళ్ళు రెడీ ఉండేటప్పుడు అంటే పాపం తర్వాత ఆయన వస్తే కూడా లైఫ్ బయటకు వస్తున్నారు నిర్లక్ష్యం ఈరోజు ఎండ్ టైమ్స్ లో కైపు జీవితం అట్లనే తయారైంది దూరం వెళ్ళి ప్రే గురించి దాన్ని మనమైతే నీళ్ళు ఊహించుకోండి అది పరిగెత్తి పరిగెత్తి దుబ్బి ఒక్కసారి నీళ్ళ రాగిన దాని పరిస్థితి ఏమవుతుంది అడుపు నిండుగా నీళ్ళు రాతాడు కదా చిన్నప్పటి నుంచి ఆశ అన్న తెలియని వాటిని ఎవరు చిన్న విధంగా నేను చడ్రవ్వా ఎవరు అని ప్రార్థన చేస్తాను నా హృదయంలో పోయినప్పుడు మీరు వాటిని ఎట్లా ప్రకటించో ఎటువంటి తాత్పర్యంతో ప్రకటించో నేను కూడా అదే తాత్పర్యంతో దాన్ని అర్థం చేసుకుని ప్రకటించాల ప్రభావానికి రాధిస్తా నేను ఆ రీతిగా దేవు నా చేప రెండు నేను గురించి ఎవరు చూడని విధంగా నేను చూడగలిగిన గతంలో కానీ ఈ రోజు కూడా ఎవరు వినే రీతిగా నేను వింటున్న వాక్యాలు ఎవరు ప్రకటించిన నేను ప్రకటిస్తున్నా ఆయన మహిమపరచడం కోరిక నా గొప్పతనం కోరిక ఎక్కడ కూడా పేరు పెట్టుకోను కదా కదా ఆ ఆశ ఇప్పుడు మనం ఎటువంటి టైంకి సిద్ధమవుతున్నామో చూడండి దేవుని సన్నిధిని నేను ఎప్పుడు వచ్చేదను ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను ఆయన ఆశ చూడండి కురగు కుమార్ల దేవుని సన్నిధులకి నేను పోవాలా ఆయన సన్నిధిలో నేను కనబడాలా అన్నది అంటే అందరూ బయట ఉంటే ఈ కొరగు కుమార్లకి దేవుని సన్నిధి లోపల అడుగు పెట్టాలని ఆశ ఉంది మనం చూస్తాం ప్రాణాలు చివరి భాగంలో లోప బయట ఉంటే చిన్న గుంటూ లోపల పోతుంది సన్నిధి దాని తర్వాత నీ దేవుడు ఏమైనా వారి నిత్యము నాతో అంచులుగా రాత్రి మగలు నా కళ్ళని నాకు అన్నపానం లాని చూ ఏడ్చి ప్రార్థన చేసేవారు వీళ్ళంతా చిన్న సమూహంతో పండగ చేసిన సమూహంతో నేను వెళ్లిన సంగతిని సంతోషం కలిగి స్తోత్రములు చెల్లించచ్చు నేను దేవుడి మందిరంలకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకుండగా నా ప్రాణం నాలో కలిగిపోవచ్చు లేదు ఇంతగా ప్రయాసపడి మనుషులని దేవుని తను నడిపించారు వీళ్ళనే ఈ ప్రార్థనలు చూపించుకుంటున్నాడు ఇతరు ఎంతగా ప్రయచడి అనేది దేవుని సందీసి మనుషులు నడిపించడానికి వాళ్ళు వారి ప్రాణాలు ఎట్లా కరిగిపోతున్నాయి అనేది జ్ఞాపకం చేస్తున్నాడు అంటే దేవుని మీద ఆశ అంటే అర్థం ఏంటంటే నేను ఒక్కనే పరిగెత్తి నీళ్లు తాగాను ఆ ఇక్కడ దొరికినా నాకు నీళ్ళని చూపించడం ఆ పరిగెత్తి పరిగెత్తి నీళ్లు కనుక్కొని నిధులు చేస్తుంది అది తృప్తి నిధులు పెట్టిగా తకినా పరిగెత్తి అక్కడ నీళ్ళు తాగుతాయి అది కరెక్ట్ జీవితంలో గొదువ నీకు బయలుపరచబడ్డప్పుడు అనేకులకు విజిల్ ఫేస్ నువ్వు చూపించగలుగుతున్న వారు యథావిధి రొటీన్ అయితే ఈ గతంలో చెప్పినట్టే చెప్తున్నావు నువ్వు వాక్యం మీలో తేడా ఏముంది బ్రదర్ అని ఎవరన్నా ప్రశ్న ఇస్తే నీ పరిస్థితి ఏమవుతుంది అంటే పాత చిన్నగా పరిచా మన భాషలో చెప్పాలంటే అదే ఎన్నిసార్లు చెప్తావు బ్రదర్ నువ్వు కొత్తగా ఏం బయలుపరచలేదా దేవు నీకేం బయలుపరచబడలేదా అని ఎవరన్నా ప్రశ్న ఇస్తే నీ పరిస్థితి ఏమి దీన్ని ఏమంటారంటే కరెక్ట్ వేస్తూ టీయాలజీ ఉంటారు ఈ కట్ పేరు ఎలా ఎవరో చెప్పింది నువ్వు కాఫీ పేరు చేసుకొచ్చి నువ్వు చెప్తున్నావు కానీ నీకు స్వతహగా ఏం భయంపరచలేదు కదా దేవుడు అది రోషం కలిగిన పరిస్థితి కదా మనకు ఉండాలి అటువంటి రోషం ఇప్పుడు చూడండి ప్రాణంతో ఎట్లా మాట్లాడదా నా ప్రాణమ్మా నువ్వు వేల నువ్వు మాట్లాడుకోవాలి నీకు దుఃఖం ఉన్నప్పుడు బాధ ఉన్నప్పుడు వేదన ఉన్నప్పుడు నీ ప్రాణంతో మాట్లాడదావు ఇది నేర్చుకోవాలి నువ్వు అంటే నీలో ఉన్న ఆత్మ నీ ప్రాణం నేను అంటే నీ ఆత్మ ఎప్పుడు హెచ్చరించగలదు నీ ఆత్మనే బలహీనంగా ఉంటే చిన్న ఒక చిక్క వంటి రది నీటి చిక్క వంటి రోజు దేవుని ఆత్మ నీ ఆత్మతో కలవకపోతే నువ్వు ఈ రీతిగా ప్రార్థించలేవు నా ప్రాణమా అని నీ ప్రాణంతో ఎందుకు భయపడుతున్నావు ఎందుకు ఆధారపడుతున్నావు ఎందుకు కునిగిన్నావు ఎందుకు తొందరపడుతున్నావు క్రైస్తవ జీవితం తొందరగా జీవితం దేవుణ్ణి ఎందుకు నిరాశించము ఆయన రక్షణ కట్టాని నా చూడాలని చెప్పగొచ్చు నేను ఆయనను సృతించేదన్ను కాబట్టి ఎప్పుడైతే నీ ప్రాణాన్ని గర్దిస్తావో అది నీ ఆత్మతో వింటది నీ ఆత్మతో సంభావి ఐక్యత కలిగి అప్పుడు నీ శరీరం టోటల్ కంట్రోల్ కొట్టేస్తుంది నువ్వు భయపడవు శరీరం బలహీన శరీరం భయాన్ని తయారు ఆత్మ ధైర్యాన్ని ఇస్తుంది ఆరో వర్షంగా నా దేవ నా ప్రాణం నాలుగు కురిగిందని నేను మళ్ళీ ప్రాణం గురించి మాట్లాడుతున్నాడు అంటే ఆయన ఆత్మ ఎట్లా ఘోషిస్తుందనే చెప్తున్నాడు ఆ ఆత్మ దేవుని దాంట్లో ప్రార్థన చేస్తుంది ఆ దేవా నీ ఇచ్చిన శరణంలో నన్ను పెట్టిన ప్రాణాన్ని పెట్టిన కానీ ఆ ప్రాణం ఊరికి పరిగెడుతుంది ప్రవ్వ అటు అలిసిపోయి కుంగిపోతుంది దుఃఖపడిపోతుంది అని ప్రార్థిస్తుంది ఆరో వర్షం దేవా నా ప్రాణం నాలో నేను ఎంత చెప్తాను అది వింటలేదు ప్రవ్వ అని ఆత్మ ఘోషిస్తున్నది నా దేవ నా ప్రాణం నాలో కుంగి యోర్దాను ప్రదేశం హెర్మోన్ పర్వతం నుండి ఇవన్నీ ఆత్మీయమైన సత్యాలు ఎవరిలోనేది ఏంటి సూచించినా అదొక గుంపులు సూచన హెర్మోన్ పర్వతంలో నుండి మీసారు కొండ నుండి నేను నేను జ్ఞాపకం చేసుకుని ఈ మూడు గుంపులు ఇవి మతపరమైన గుంపులు ఆ గుంపులలో ఉన్నప్పుడు నేను జ్ఞాపకం చేసుకుని చిన్నాను అంటాడు ధ్వని తిండి కరడు కరడును పిలిచినది మనం చూసినాం లాక్డౌన్ వాక్యం వేయడం వచ్చినాం కరడు అంటే డీప్ బహు లోతుగా ఉన్న స్థలం జల ప్రవాహంలో ప్రవాహ దారాల ధ్వని దీని కరడు కరడును పిలుపుస్తున్నది కాబట్టి కరడు కరడును పిలుస్తున్నది నేను వాక్యం మనం చూసినాం లాక్డౌన్ లో కానీ ఎవరు దాని నేను ఇన్ని దగ్గర ఒక ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ధ్యానించిన వాక్యం దీప్ కాలక్ డీప్ అని ఇంగ్లీష్ లో మోర్ దాన్ థర్టీ ఫైవ్ ఇయర్ క్రితం ధ్యానించిన వాక్యం మళ్ళీ నాకు ఈ లాస్ట్ ఇయర్ దొరికింది మళ్ళీ ఇప్పుడు ఒకసారి దొరుకుతుందంటే ట్వంటీ ట్వంటీలో నియణించుకున్నాం మళ్ళీ ట్వంటీ వన్ లో గానిస్తున్నాం బీప్ కరడు కరడు తెలుసున్నది చాలా ఉంటాయి వాక్యాలు ఇవి నేను ఇంటర్నెట్ లో చూసిన ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా చెప్తుంటారు వాక్యాలు నాకు ఎక్సెక్ చెప్పాలి పరిస్థితులు అని నేను అడిగాను అప్పుడు నాకు ఏమన్నా అంటే దేవుడు ఎంతగా లోటుగా దేవుని వాక్యాన్ని పెట్టుకుంటే మరి అంత లోటుగా నేను వారిని నిక్షేపిస్తాను దాని అర్థం ఏంటంటే నువ్వు ఇంతవరకు నేర్చుకున్న బైబిల్ జ్ఞానం ఒక లెట్ అయితే నేను మరీ లోతుకు నేను తీసుకెళ్లబోతున్నాను ఈ సంవత్సరం ఈ సంవత్సరం అంటే ట్వంటీ ట్వంటీ వన్ కాదు ఆత్మీయంగా అర్థం ఆత్మీయ సంవత్సరం ఒక దశ నుంచి ఇంకొక దశను తీసుకెళ్తున్నాడు దేవుడు ఎప్పుడు వినని వాక్యాలు ఎప్పుడు కలని వాక్యాలు ఎప్పుడు చూడని విషయాలని దేవుడు నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిపోతున్నాడు మరి అటువ ఆర్షతో ఎంత పని చేస్తున్నా కానీ పని చేయాల కుటుంబాన్ని పోషించుకోవాలి అవన్నీ అవసరమే కానీ దేవునికి కూడా ప్రాధాన్యత ఒక నర్వస్వాన్ని సంపాదించుకొని వాన్ని ప్రాణాన్ని బోగొట్టుకుంటే వానికి ఏం లాభం ఆత్మ దేవుని దగ్గరికి ప్రాణం నరకాల పోతే ఏం లాభం అవి విడిపోవద్దు అవి మూడు కలిసి కదా తోడు ధనం వినో కూడా కలిసి ఉంటాయి అది మహిమ శరణం ఆత్మ ఉంటుంది ప్రాణం ఉంటుంది మూడు కలిసి ఉంటాయి అవి ఎప్పటికీ కూడా కాబట్టి అవి ఉండాలని ప్రాణం అరకాన్ని గోపం ఉండాలంటే నువ్వు ఈ రీతిలో ప్రయా కరెడ్ కరెన్ తెలుస్తున్నది ఇప్పుడు ఆయన జల ప్రవాహంలో తో దిగినప్పుడే ఎవరైతే వాక్యాన్ని వింటాడో దాన్ని లోతులకు పోతాడో వాడు మరీ లోతు తీసుకొని అంటే బైబిల్లో ఉన్న మర్మాలు నేను పిలుస్తాయంట మీ వాక్యం ప్రకారం ఏడో వచనంలో బైబిల్ ఉన్న నిన్ను పిలవాలంటే నువ్వు ఎక్కడైనా గొండల్ నింటే నీకు అయి కదా జీవితం ఒకటే అవకాశం కదా లైఫ్ ఒకటే అవకాశం పునర్జన్మ లేదు కదా బయటి ప్రకారంగా హిందూస్ కి వేరే మతస్థులకు ఉంటది ఈ జన్మ తర్వాత ఇంకొక జన్మ ఇంకో జన్మ అట్లా తిరుగుతూనే ఉంటది సైకిల్ కానీ మనకు అట్లా లేదు ఇది ఒకటే లైఫ్ బహు విలువ గల లైఫ్ హ్యూమన్ లైఫ్ మంచిగా మనల్ని తయారు చేసిన దేవుడు బహు విలువ గల మన ఎంతో సృష్టి రాట్లో కన్నా మననే స్పెషల్ ఆకాశంలో ఉన్న జీవరాశి కంటే మనం స్పెషల్ మహాకాశంలో ఉన్న జీవరాశ్ర కంటే మనం స్పెషల్ వాళ్ళు ఎంత పెద్ద ఉండొచ్చు ఎంత గంభీరంగా ఉండొచ్చు దాన్ని మనల్ని ఎంతో స్పెషల్ గా ప్రేమించారు చే మనం కూడా అంతగా అతన్ని ప్రేమించాల ఆశతో పరిగెత్తి పట్టుకోవాలా నేను ఇదేం చేసుకుంటే నేను ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ రోజు ధ్యానిస్తుంటే ఏడుపుతాను ఏడుతూనే ఉన్నాను కంటిన్యూగా ఏంటంటే అందరు పరిగెత్తున్నారు సమ సమస్యలు పరిగెత్తు పరిగెత్తి అలసిపోయి నీళ్ళ దాడలిక పెడుతున్నారు అక్కడికి స్టాప్ అయిపోయింది వాళ్ళ సేవ గొప్ప పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తి ఎట్లా అడిగిపోతారు ఒక చర్చ కట్టుకుంటారు దాంట్లో పాలిటిక్స్ అడ్మినిస్ట్రేషన్ గవర్నమెన్స్ ఫండ్స్ ఆ సతమత్తం అయిపోయి మొత్తం సమయమంతా వృద్ధా చేసుకుంటారు పాలదీన కరెంట్ అట్లా చాలా మంది సేవ తయారు ఒక గొప్ప యోజన ఇండియాలో ఆయన పేరు ఎందుకు నోటికి వస్తుంది నాకు చాలా పెద్ద సంస్థ ఎందుకు నోటికి వస్తుంది అది నాకు పేరు యూహాన్ కేపి యోహాన్ అండ్ పేరు చాలా గొప్ప యోజనుడు పెద్ద సంస్థలు కట్టిండి ఇండియాలో పెద్ద చర్చలు కట్టిండి మొత్తం వేగమంటే చర్చలు స్టార్ట్ చేసింది కోట్లు కోట్లు డబ్బుతో ఫారెన్ ఫండింగ్ టెన్ చివరికి కేథలిక్ మతంగా కలిసిపోయింది ఆయన కనకపోయి ఏం చేసింది ఆ సంస్థలన్నీ కేథలిక్ పెట్టుకుని అప్పుడు నాకు అర్థమైంది ఎందుకు దగ్గర అడిపిస్తారు చివరికి మనుషులు ఎంత గొప్ప నియోజకవర్గం మంచి వాక్యం చెప్తారు వాక్యం నేను కొన్ని సమస్యలు పెట్టాను చాలా బాగా చెప్తారు వాక్యం ఎంత బాగా వాక్యం చెప్తే చివరికి కలిసి మన విధాటియడం తన ఆస్తులను కాపాడుకోవడం కొరకు కేథలిక్ సంస్థకి వాటిని సమర్థం చేసాడు కేథలిక్ వాళ్ళు బాగా స్కూల్స్ కాలేజీలు హాస్పిటల్ బాగా బాగా మేనేజ్ చేస్తారు ఈ ప్రొటిస్టెంట్ గ్రూప్ మేనేజ్ చేయడం అన్ని అన్నీ కొన్ని కఠినేస్తారు తిరిగేవారికి వెళ్ళకే ఎప్పుడు తెలియదు వాటి లైఫ్ లో అవి ప్రజలు అనిపిస్తుంది ఇంకలిక్ మదర్శి ఏంటంటే వాళ్ళ సంస్థలన్నీ చాలా జాగ్రత్తగా కాపాడుకుంటా వారి వ్యక్తిగత గుర్తింపు పడుతుంది ఏం చెప్పాలంటే మాదే కరెక్ట్ అంటారు సామర్మే దీన్ని కరెక్ట్ గా మేనేజ్ చేయగలిగాను కాబట్టి అటువంటి మోసగా మన జీవిత కాలంలో నేను వారి ఆశింది నీ ఆశంది నువ్వు ఎంత లోతుగా ఆయన వాక్యానికి పోగలో ఆశ నికుండా అత్త అంత లోతుగా నువ్వు పోగలిగితేమత వచ్చాడు నీ నీ తరంగంలో అన్నయ్య నా మీదుగా పొరులిపారుచు ఇండదు అయినను తన కృపకల్ కలుగగా కలుగా ఆజ్ఞాపించను రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవ దాత దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండను కావున మర్చిందా శత్రు బాధ చేత నేను దుఃఖ ప్రాంతాల సంచరించలసిన పరిచయమేమి కానీ నా నా దేవునితో నేను మనవి చేయించాను ఇప్పుడు చేయండి తొమ్మిదో నుంచి దుఃఖ జన ప్రార్థన దుఃఖ ఇవన్నీ నిర్లక్ష్యం చేసి దుప్పినాగా పరిగెత్తలేకపోయి కొంతకాలం పరిగెత్తుతారు మరి కొంతకాలంలో అట్లా ఈ లోకంటే సమాధాన ఉంటారు పదకొండవేలా కలిగిందో మాట్లాడదాను వారిటీగా నాలో నీవేలా తొందరపరిచినో దేవుని నిరీక్షించను ఆయనే నా రక్షణ నా దేవుడు ఇంకను నేను ఆయనను పుట్టించేదన్ను ఫీలైతే నేను నలభై మూడవ అధ్యాయం కూడా ఈ రెండు ఒకేలాగుంటాయి అధ్యాయాలు సేమ్ ఉంటాయి కాబట్టి ఈ దినం తీర్మానించుకున్నట్లుగా నాకు అటువంటి ఆశ పుట్టించింది నీళ్ళ కొడుకు పరిగెత్తినట్లు దొరికినంత వరకు విడిచిపెట్టకుండా పరిగెత్తి దుర్కి లాంటి జీవితం నాకు అనుగ్రహించి మీ వాక్యం పట్ల ఆసక్తి కానీ నేను పెంచుకోవాలి భవిష్యత్తులో ఏం జరుగుతుంది నేను చూడాల ప్రోగ్రాంచే ప్రోగ్రీ కొత్త రకం గడవడం అందరికీ హెచ్చరించాల ప్రోగ్రాం బిడ్డలన్నీ బలపరచాల ప్రోగాన్ని ఎవరు నచ్చించుకోవడానికి మీకు ఇష్టం లేదు ప్రోగ్రా అన్న మనము ఆ వాటిని ఎత్తుకోవడం నేర్చుకోవాలి అటువంటి ఆర్షప్రవ మనకందరికి అనుగ్రహించినట్టు ఆదిగా వర్షప్రవ తండ్రి మీకు వన్నాను మీకు మన సరి చేసుకుని వాక్యాల జ్ఞాపం చేసుకోండి ప్రభావ కరుడు కరుణను పెంచండి అంటున్నారు ప్రభావ ఆ ఇచ్చిన ప్రభుత్వా అటువంటి లోపల మనమే మాకు బయపరిచే వాటిని మీరు మాకు జీవితంలో అనుగ్రహించండి మీకు వన్నాను ఎప్పుడు వినని విధానంగా ఎప్పుడు చూడండి విధంగా ఎప్పుడు చూడని విధానంగా మీరు మాకు ఇచ్చిన అది కనులు చెబుల్లో నీ అనుభవించమని ఆదేశం దృష్టిలో ఆలస్యమైతే అనుకుంటున్నాం గానీ మీ దృష్టిలో తగిన సమయం ప్రభావీ కాబట్టి ఎవరిని కించపరచకుండా ఎవరిని దుఃఖపరచకుండా ఎవరిని బాధపరచకుండా ప్రభు వాటిని దేవీలు కొన్ని ప్రభావం మీ పక్షంగా అన్నింటినీ సహించి అన్నింటిని భరించే బిడ్డలుగా మా తయారీ అర్పించమని ఈ వైరస్ బారిన పడడం వల్ల కాపాడండి స్వసపరచండి వ్యాక్సిన్ బారిన పడకుండా మనం కాపాడండి రాబో భయంకరమైన శ్రమల కాలంలో మీరు మమ్మల్ని కాచి కాపాడుతున్నారాన్ని గుంపుల నడిపించమని ప్రార్థిస్తాం సరే అండి హలలి ప్రభా పార్శులైతే ఆ కృపామయడా సర్వోన్నత దేవుడు ప్రభావేస్తే మీకు ఎంత లెక్కలేనని అందనాలు ప్రభావ మీ వాక్యం చేత మీరు మాతో మాట్లాడారు ప్రభా వేసే మీకు ఎంతో వేలాది వాక్యం మీరు కట్టి ఫలింపు మీరు దయచేయండి ప్రభా అది మా జీవితంలో అవలంబించుకొని మేము ముందుకు నడవాలా ప్రభా ఏమో మీరు అక్కడ మీ వాక్యాలన్నింటి మేము ధ్యానించి ప్రభా వాటిని అవలంబించుకుంటే ముందుకు వెళ్ళాలా ప్రభా ఏమ మీరు గొప్ప దేవుడు ప్రభ మీరు సర్వశక్తి మంత్రుడు వేసు భూమిని సృజించిన మహా గొప్ప దేవుడు వేసు మీకు వందనాలు ప్రభా పరిశుధర మీకు ఎంతో లెక్కలేనని వందనాల ప్రభా సర్వాధికారి మీకు వందనాలు ఇస్తా ప్రభా అశుర ఈ యొక్క వైరస్ బారిన పడి పడిన ప్రతి ఒక్క బిడ్డని ప్రభావ మీరు ముట్టండి ప్రభా వేశరు జరిపించండి రక్షణ మార్గంలోకి వాళ్ళందరినీ నడిపించండి ప్రభా స్వస్థపరిచి హోవో మీరే అని వారు తెలుసుకునేలాగున్నా ప్రభా మీ కృపలో మీ యొక్క కనికరంలో వాళ్ళందరినీ కాయండి ప్రభా రక్షణ మార్గంలోకి వాళ్ళు నడిపించండి స్వస్థపరచండి ప్రభా ఏకెంతో వేల వందనాలు ప్రభా పూర్తిగా వ్యాక్సిన్ మీరు తొలగించండి ప్రభా యసు క్రీస్తునాముల ప్రభావం నిర్మూలమైపోవాలా రాచ ఎటు పరిస్థితుల్లో వివరం తీసుకోవడానికి వీలేదు ప్రభాని బారిన పడడానికి వీలేదు ప్రభా ఏసీ మీ యొక్క కృపలో ప్రతి ఒక్కరిని కాపాడండి ప్రభా ఆం వైరస్ నుంచి మీరు మమ్మల్ని కాపాడారు ప్రభా దేవ మీకు ఎంతో లెక్క లేని వందనాల ప్రభా యొక్క ఏ వ్యాక్సిన్ నుంచి మీరు మమ్మల్ని కాపాడండి మీ యొక్క అగ్ని తెలుసు దేవతల కాపులో దయచేయండి ప్రభా ఏసీ కాపాడుతున్నందుకు మీకు వందనాలు ప్రభా ఈ వైరస్ నుంచి కాపాడుతున్నందుకు మీకు వందనాలు ప్రభా ఏసర్వోన్నత దేవ మీకు వందనాలు ప్రభా ఏసే కాపాడబడుతుంది అనేకులను దర్శించడానికి ప్రభా అది మేము తెలుసుకోవాలా ప్రభా తిని పనుకొనికే మేము కాపాడబడతా లేం ప్రభా మీ సేవ చేయడానికే ప్రభా అందరినీ కాపాడడానికే ప్రభా మీ రక్షణ మార్గంలోకి అందరినీ నడిపించడానికే ప్రభా మీ మమ్మల్ని కాపాడుతున్నారు ప్రభా ఏసే మీకు వందనాలు ప్రభా అది మేము తెలుసుకోవాలా ఆ ఆత్మావిశ్వాన్ని మాకు దయచేయండి సేవకు నడిపించండి ప్రభా ఏసే సమయం ని వృద్ధా చేయడానికే వీలదు ప్రభా దేవా మీకెంతో వేలాది వందనాలు ప్రభా మేము దేని గురించి కాపాడబడుతున్నాము దేవా అది మేము తెలుసుకొని ప్రభా ముందుకు నడిచేలాగున్నా మీ యొక్క పశుడాత్మ శక్తి బలం మీ యొక్క పశుధాత్మశక్తి సహాయం మాకు దయచేయండి ప్రభా ఏస మీకెంతో కలిగిన వందనాలు ప్రభా మీరు ప్రభా సర్వోన్నత దేవ మీకు వందనాలు మీరే ప్రభా యుగ మహిమ మీకే కలగల ప్రభా ఏసర్వోన్నత దేవ మీకెంతో వేలాది వందనాలు ప్రభా మీరే మహిం మాట్లాడుకున్న ఇష్టం నెరవేరాలిటీస్ ప్రకటించలాగా సాయం చేయండి గొప్ప నచ్చుకున్న సాయండి గొప్పతనం కొందరు నచ్చేస్తామని రక్షించిపోతారో ఇసుకోవాన్ని తెలియక వాళ్ళందరూ రక్షించుకోవాలి వాళ్ళందరినీ మార్గం నడిపేయాల మీరు మాకు సాయం చేయండి పది కొందరు నచ్చేస్తామని వ్యాక్సిన్ కోసం ప్రారంభిల్ కావాలా ఇష్టపవా అది ఇస్తే ఎవరు చనిపోకుండా అది ఫెయిల్ అయ్యేలా మీరు సాయం చేయండి ఒక నుంచి ప్రజలను రక్షించుకోవాలే ఇష్టవా రోజు పది కొంత ఎందుకంటే మీరు సృష్టించేసుకోవా ఈ జనాలని ఒకరు రక్షించుకోవాలని లేచిపోవా ఎవరు చనిపోకుండా మీరు సాయం చేయండి ఎవరైతే ఫీవర్ సేజ్లో తెచ్చిపో వాళ్ళందరూ రక్షణ మార్గం చేయండి దీని వల్ల స్వస్థ కల్తలు నమ్మాలే ఇష్టం మీరు సాయం ప్రతి ఒక్కరిని కూడిన ప్రతి ఒక్కరి శాసించి ఈ గడిచిన కాలం మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా మీ కృపల్లో భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజీవలకు వెళ్లి పెట్టుకున్నారు ఆయన దివరాత్రులు మమ్మల్ని కాచి కాపాడి నా దేవ ఇసు ప్రభు ఇక నూతన దినం కనుగరించడానికి వన్నాను ప్రభావ నీకే కృతజ్ఞతలు అర్పించుకున్న సమస్త ఘనత మహిమ ప్రభావం మహా తేజస్సు మహేశ్వరి నీకే కలువులుగా కాహాల నా దేవ నా ప్రభా నీ కృపలో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే ప్రభా ముంతగానూ ప్రభావ బలపరిచిన ఆయన ముంతగానో మీరు దీవించిన ప్రభావ నీకు అన్నాలిసయ్య మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రభావ దుప్పి నీటి వాగుల కొరకు దేవా మా ప్రాణబ్య కొరకు హాశపడాలా ప్రభా ఆయన ఇసు ప్రభా అలాంటి ఆసక్తి కలిగి మేము జీవించాలా అది నీటి వాగుల కొరకు అరణ్యంలో పరిగెత్తుంది ప్రభావా నీటి వాగులు ఎక్కడుందో ఆ వాసనతోని ప్రభావం పరిగెత్తుంది ప్రవా నాది అది నీటి కాలు దొరికినప్పుడు అది ఎంతగానో ప్రభావా అది ఆశక్తి కలిగేది అది నీళ్ళు తాగుతున్న ప్రభావ మా ప్రాణమునట్లా మీ కొరకు ఆశించాల ప్రభావ మీ జీవ వాక్యాన్ని ప్రభావం లోతుగా మేము ధ్యానించాలా ప్రభావ కరుడు కరుడు పిలుచున్నదన్నప్పుడు ఇంకా ఆత్మీయ లోతు నడిపించాలా ఎన్నో మర్మాలను ప్రభావ మీరు మా కొరకు దాచిపెట్టినారు బైబుల్లో ప్రభావ ప్రతిదీ మేము తీసుకోవాలి ప్రవా నాయన ఇదివరకు ధ్యానించిన విధంగా కాకుండా ప్రభా మరి విశేషమైన వాక్యం ప్రభావ అర్థం చేసుకోవాలి ఈ వాక్యం అనేకమైన విషయాలు మీరు మాకు బయలుపరుస్తారని వాళ్ళు మాట్లాడడం ప్రమా ప్రాణము ప్రభావ మీకు కంట్రోల్ తీసుకొని రావాలి సార్ ప్రభావ మా అంతరంగ పురుషులు మేము బలపరచుకోవాలా ప్రభావ అనేకమైన విషయాలు బయలుపరచండి మీకు నూతనమైన అభిషేకాన్ని మాకు అనుగ్రహించిన అన్నా ప్రభావ యుగ సమాప్తి చివరి అంచులు మేము ప్రభావ మీ రాకడు సంబంధించిన పత్తి ప్రవచనం నెరవేర్తున్నాయి ఇంత భయం కాలంలో మేము ప్రభు ఎవరు కూడా గ్రహించిన స్థితిలో ఉన్నారు కృప చూపించండి కనికిరం చూపించమని ప్రార్థమైనా గొప్పదేవ మీ కృపలో జ్ఞాపకం చేసుకొని మీ కనికిరణం చూపించమని ప్రార్థిష్టమైన గొప్ప జనం మీరు కాపాడను ప్రభా వైరస్ బాధ్యతలందరూ మీరు స్వస్థపరచండి ఆ వ్యాక్సిన్ సంపూర్ణంగా నార్మల్ ఓ ప్రభావ న్యూట్రలైస్ కావాలి ఈసారి చేయకుండా ప్రభుత్వం నార్మల్ న్యూట్రైజ్ పాయిన్స్ కాకుండా కాపాడండి వ్యాక్సిన్ గొప్ప జనాన్ని కాపాడే కాపాడనే ప్రభావ మీ కృపల్ జ్ఞాపకం చేసుకోండి ఈసో ప్రభావ మీరు అక్కడ తొలగింది ప్రభావం సిద్ధపడాల నీకులు సిద్ధపచ్చా నీటి కాలువ ఎందుకు ప్రభావ నీకులు మీరు నడిపించాలి ఈసో ప్రభావ మేము పరిగణ మాతో పాటు అన్నికులు ఆ కాలువ దగ్గర తీసుకుని రావాలా ఆ జీవప ఓట మీరే ప్రభావ మీ సత్యం లోతులకు అనేకలు నడిపించాలి ఇంతకాలం అబద్ధాన్ని ఆశ్రయించి గొప్ప జనం అంతా మోసంలో జీవిస్తున్నారు ప్రభా ఆ మోసపరమైన జీవితం చోళ్ళు విడుదల పొందాలా సత్యమైన మీ మార్గులకు నడిపించాలా ప్రభా అలాంటి అభిషేకాన్ని మాకు అనుగ్రహరించి మనకు ఆదిష్టమైన గొప్ప దేవానికి వందలేసా ప్రభావ మీరు ఆకడ బహు తొరగుంది ప్రభా మీరు సిద్ధపడాలా అనేక మీరు సిద్ధపరచాల ప్రవ హాల లూయా జీసస్ థ్యాంక్ యూ ఫాదర్ గొప్ప దేవానికి వంద మీకు నూతనమైన అభిషేకాన్ని మాకు అనుగ్రహించాను హాల లూయానికి వంద ప్రభా మీరే గొప్ప కార్యం జరిగించి ప్రభావ ఇంకా ఎంతో మంది ప్రభావిత స్వరం విలని స్థితులు ఉన్నారు ప్రభా తను ఎందుకు ఎంతో మంది మతమైన మత్తుల జీవిస్తున్నారు ప్రభావ ఆ మతంలో నుంచి వాళ్ళందరికీ బిడలు కల్పించి ఆయన గ్రహించి నిన్ను ప్రేమించి బిడలుగా తయారు చేయాలని ప్రార్థం ఆయన నా ఇంత భయంకర కాలంలో నాయన ఇసుక అన్నింటి అంత సమీపమైంది ప్రభావ మేము ప్రార్థనలు మేము గడపాలా అనేక మంది విషయాలు ఎన్నడం ఎవరు చెప్పని రీతిగా మీ వార్తలు ప్రకటించాలా మీరు మీకు సత్యాన్ని మేము తోడుకొని ప్రభావ ఆయన మీకు ప్రకటించాలి అనేకల కొరకు ప్రవా అలాంటి సేవా జీవితంలో మమ్మల్ని అందరూ నడిపించిన గ్రూపులు ప్రతి బ్రదర్స్ అండ్ నూతనంగా అభిషేకించి ప్రతి కొడు ముంచు మీ అభినేకం చేసి దూతల కాదు ఇచ్చే ప్రభావా నూతన అభిషేకం ఇచ్చేసి మీ సేవలో వాడుకొని రాని బిడ్డలు కూడా మీరు బలపరచండి స్థిరపరచండి ఒక మంచి ఆరిగలు తెచ్చేసి మీ కొరకు గొప్ప సాక్షులు పెట్టుకుని దీనివంతం మీకు సాయం చేత నడిపించి మీకు నూతనమైన జ్ఞానం తలంపులు కలిగించండి ప్రతి క్షణం మా ప్రాణాలు ఆశ కలిగి ఉండాలా ఓ ప్రాధిత మీ ఆత్మతో మేము కలిసిపోవాలా ప్రభావా ఆత్మస్ఫూర్లుగా ఆత్మ సంబంధులుగా జీవించాలా అలాంటి ఆత్మీయమైన జీవితాలు మమ్మల్ని నడిపించి బలపరించి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని అందరూ పెట్టుకోమని ఏ సుక్రీస్త పరిశోధన మమ్మల్ని తండ్రి ఆ పరిశుద్ధి పరిశుద్ధ పరిశుద్ధి ప్రేమ నమ్మకం కలిగినమ్మ ప్రియ పర్లో గుప్తండ్రి ఏ సయ్య నీ నామానికి ఎంతో వంద నాలుగు స్థుతులు స్థోతరాలు ప్రభా ఇదిగోనైనా గడిచిన కాలం కొంత యూ కాచి కాపాడి వర్దలు చేసినందుకు నీకు ఎంతో వంద నాలుగు అయ్యా ఇది నీ పాత ఇది కూర్చోబెట్టినందుకు నీకు ఎంతో వంద అంతే విధంగా ప్రభా అయ్యా నీటివాగులు కొరకు దుప్పి మరి ఆశ పడినట్లు ప్రభా అయా అనేక విషయాలను మేము తప్పిపోకుండా ప్రతి విషయంలో ప్రభా అయా వాక్యాన్ని చూడాలని ఆయన నివాక్యాన్ని వెదకాలి ప్రభా అయా దాన్ని ధ్యానించాలి అయ్యా అట్లా ధ్యానించే కొడుకును మీరు అనుగ్రహించారు మీకు ఎంతో వందనాలు అయ్యా ఇంకా తెలియని వారికి తెలియజేసే విధంగా నీ కృపుణాను గ్రహించండి అయ్యా మీ స్వార్థను అందించడానికి కృపణను ప్రతిదీ తెలుసుకొని నేర్చుకొని ప్రభా అనేకులకి నేర్పించి ప్రభా వారందరినీ ప్రభా రక్షణ మార్గం వైపు నిలబెట్టడానికి రక్షణ మార్గంలో తీసుకృష్ణించండి దేవ ఎంతైనా నమ్మదగిన దేవుడు గొప్ప దేవుడు తండ్రి ప్రభా ఇలాగల కాలంలో అనేకమైనటువంటి తెలియజేశావు నేర్పించావు తండ్రి అయా నీకు ఉన్నారు తిని కోల్పోకుండా అయా దిన దినము ప్రభా నీలో అయ్యా నీ కోసం ప్రభా ఉండే బిడ్డలుగా మమ్మల్ని ఏర్పాటు చేయమని ఆ విధంగా మమ్మల్ని ఉంచమని తండ్రి నిశ్చితమైతే ప్రభా ఓ వాక్యానుసారంగా జీవించేటువంటి జీవితాన్ని మాకు ప్రభా మీరు అనుగ్రహించమని ఏసం నడి పెడుతూ ప్రార్థిస్తున్నాం తండ్రి గారు మన ప్రభు అయిన ఏసుక్రీస్తు సమాధానం నడిపింపు మనకందరికి వైరస్ బాధితివ్ కింద కుటుంబాలకు అందరికీ సదాకాలం తోడైను గాక ఆ మేన్ ఆ మేన్యాదర్య